చిరకాల ధర్మములు చివుకు తవ్వకపోతే హరిమరగు చొచ్చితిమి ఆతడే రక్షించెను తొల్లి లేరా పుణ్యము చేసినవారు జవలి శాస్త్రములెల్లా చదివినవారులేరా దివినెక్కి దేవతలైతేరినవారులేరా యువల నేమివిసేసి ఎవ్వరిపోలేము తగతొల్లి వినమా తపముసేసినవారి జిగినన్ని యజ్ఞములు చేసినవారి వినమా మిగులా సిద్ధివడసి మించినవారి వినమా ఎగువనే మింతకంటే ఎక్కుడు శేసేమా పెక్కు మతములు చూచి లేరా పక్కన నన్ని విద్యలా పరిగినవారులేరా ఒక్కడే శ్రీవెంకటేశుడుల్లములోనుండగాను ఎక్కుడితని కొలువకెవ్వరిపోలేము